దేవునా వందనాలు మరి నా పేరు వచ్చేసి రవి అండి మరి ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే దమ్మడి పక్కన మరి అంబేద్కర్ ప్రార్థనలు ఉంటున్నాను అయితే మాది స్వతహాగా వచ్చేసి మా గ్రామము మరి నల్గొండ జిల్లా బొల్లిగొండ మండలం నాగారం గ్రామం తల్లిదండ్రులకు మరి ఐదుగురు సంతానము గురుగా ముగ్గురు మరి అన్న చివరి నేను చిన్నవాణ్ణి మరి మా తల్లిదండ్రులు మరి అన్య కుటుంబం మా నాన్న మరి భయంకరమైన విగ్రహారాధన చేసేది అతడు ధైర్యం చేస్తూ మరి ఆ గ్రామంలో బాగా మంచి అభివృద్ధిలోకి వచ్చాం అనేక మరి వ్యవసాయ భూమి కొనడం కూడా జరిగింది మరి ఆ రీతిగా మరి అక్క పెద్ద అక్క సాఫీగా సాగిపోతున్న సమయంలో మరి చిన్నవాడిని నాకు అనుకోకుండా మరి నాకు భయంకరమైన తీవ్రమైన జ్వరంతో మరి భయంకరమైన ఫిట్స్ అటాక్ అవ్వడం నేను ఎక్కడ పడితే నా వయసు అప్పుడు దాదాపు ఏడు ఏడు సంవత్సరాలు చిన్నప్పుడు పడిపోయేది అనేక మరి ఆ వ్యాధి నుంచి ఎప్పుడు నేను చాలా మటుకు క్యూర్గా అలికపోయాను మనానా నాన్న మరి విగ్రహారాధికుడు కనుక అనేక సార్లు మరి మరి మాంత్రికుల దగ్గర తీసుకునే ప్రయత్నం చేయడం అక్కడ తీసుకెళ్లి ఎన్నో తాయేతలు కట్టించినా కానీ ఏమాత్రం ప్రయోజనం కాలేదు నాకు స్వస్థత రావట్లేదు అలా అలానే తీసుకెళ్ళి మన కొన్నిసార్లు అయితే మరి సిటీకి వచ్చి నీలోఫర్ హాస్పిటల్ దాదాపు ఒక మూడున్నర నెళ్ళి వేసుకొని మా మరి నన్ను పట్టుకొని అక్కడ ఉండడం జరిగింది హాస్పిటల్లో మా మరి మా ఇద్దరు మరి ఇక్కడ ఆల్లేరు హాస్పిటల్లో అక్కడ హాస్టల్లో వారిని జైన్ చేశారు మా హాస్టల్ ఆ మా నాన్న ఊరిలో ఆయన ఉంటూ మా నన్ను ఇక్కడ పెట్టుకొని మరి చాలా ప్రయస్తో ఉన్న కానీ ఏమాత్రము నీలఫోర హాస్పిటల్లో మరి చిన్నవాడిని నేర్చుకుని ఉన్నా కానీ రోగం నుంచి మరి ఆ జ్వరం నుంచి నేను విడిపించలేకపోతున్నా మరి ఫిట్స్ నుంచి విడిపించలేకపోతున్నా దినదినం నా పరిస్థితి అయితే మరి మరణానికి సమీపించినంత రీతిగా ఉన్నది ఒకసారి మరి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ లాస్ట్ చివరి ప్రాణం ఉన్నది ఇంకా అబ్బాయి చనిపోయాడు తీర్మానం చూశాను అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆక్సిజన్ పెట్టడం వల్ల మళ్ళీ జీవం వచ్చింది అలా చాలాగా నేను బ్రతుకు పోరాటం అవుతుంది ఎప్పటికే ఊళ్ళో ప్రజలు ఉన్నారు మా నాన్న తరపున వాళ్ళు ఈ అబ్బాయి అనిపోయిన ఎందుకు తీసుకొని తిరుగుతున్నారు అప్పటికే మా నాన్న దాదాపు ఒక ఐదారు ఎకరాలు ఎందుకు ఇంకా అబ్బాయిని పట్టుకొని తిరుగుతాను చాలా వీక్గా ఉండే పక్కగా వేస్ట్ ఈ అబ్బాయి ఎందుకంటే మా నాన్న కొడుకులు అంటే ఇష్టం ముగ్గురు కూతురులో నా కొడుకులు గుర్తుడో లేడు అనేసి మా అమ్మను బెదిరించి అమ్మ చాలా అమ్మాయి కురాలు ఇంకో పెళ్ళి చేసుకుంటా నేను వేరే సంబంధం నువ్వే చూడాలంటే మా అమ్మ వెతికే ప్రయత్నం చేస్తే మా మామలు వచ్చి తిట్టారు పిచ్చిదాకా నీకేం తెలివిందా నువ్వే సంబంధం చూస్తా అంటే అనేసి మన్న పుట్టం ముందు తర్వాత దేవుని కృపడిపోయి మన్న పుట్టిండు తర్వాత నేను యాక్చువల్గా గర్భంలో వాడముందుకే మా తీర్మానం చేసుకుందంట ఒకవేళ ఆడపిల్లయితే ఈ నా మళ్ళ నన్ను తిడతాడు చాలా ఎందుకంటే మా భయంకరమైన త్రా ఆయన కోపం వచ్చిందంటే ఊర్లో కూడా భయపడేది ఎందుకంటే ఈయన మంత్రాలు వస్తాయని భయము నాకు కూడా పెద్ద దగ్గర తెలియదు మా నాన్న ఎందుకంటే పాములకు తేలు వేరే మంత్రాలు వేసేది కాకుంటే ఆయన అట్లా అని ఊరోళ్ళంతా మాంత్రి కూడా ఈయన చాలా అట్లా భయపడేదన్నమాట మా కూడా చాలా భయపడేది ఈయన కొట్టి లాస్ట్ నేను కడుపులో ఉన్నప్పుడు మా చెప్పింది ఆరు నెలలకు ఇంకా ఇది పుట్టేది కూడా ఆడపిల్ల కాకొచ్చు అనేసి ఉల్లిండకు వచ్చేసి డాక్టర్ దగ్గరకు వచ్చి గర్భం తీసామని వచ్చి అన్నదంట మీకేం తెలుగు ఉన్నదా దాపా ఆరేడు నెలలు ఇప్పుడు ఇప్పుడు వచ్చేది చేసి ఏమంటావు అనేసి దే ఆ డాక్టర్ మరి లక్ష్మణ డాక్టర్ ఎప్పుడు కూడా నేను ఆ డాక్టర్గా దీసి మళ్ళీ వెళ్ళింది అంటే దేవుడు కృప అయిందంటే తల్లి గర్భంలో పడి మొదలుకొని నేను ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఆ సాక్ష్యం అమ్మ అయితే ఈ రీతి దేవుని బిడ్డ మరి ఆ భయంకరమైన స్థితిలో ఏమాత్రము నేను స్వస్థత పొందలేకపోతున్నా మరి గాంధీ హాస్పిటల్ నీళ్ళు హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు మరి ఏమాత్రము బాగోట్లేదు మరి చివరికి మా ఇంచులో మా అమ్మ తరపు నుంచి మా పెద్దమ్మ రక్షించబడ్డది దేవుని నమ్ముకుంది వాళ్ళు బేగంపేట ప్రాంతంలో ఉండేది ఓసారి మా పెద్దమ్మ వచ్చి వీళ్ళెందుకు ఊరికే ఇంక అక్కడక్కడ తీసుకున్న ఒకసారి మరి చర్చికి మా పెద్దమ్మ వచ్చి ఒకరోజు చెప్పి మరి మా నాన్నను మా అమ్మను నన్ను తీసుకొని మరి మెదక్ చర్చి తీసుకోవడం జరిగింది అక్కడ తీసుకొని వస్తూ మా పెద్దమ్మ వెళ్ళిపోయింది మార్గ మరి మేము భోనిగర్ ప్రాంతానికి వచ్చిన చీకటి పడ్డది అక్కడ ఒక చర్చిలో మరి అక్కడ నాన్న అమ్మ మరి అక్కడ తీసుకోవడం అవసరమేవడం రోడ్డు మీదే ఉంటుంది అక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర సరే అని ఆ రాత్రి అక్కడ వడుకు తెల్లవిధాల జామున వేకో జామునే మళ్ళా నాకు భయంకరంగా చుట్టుసక్ అయింది అక్కడ చిన్నపిల్లల డాక్టర్ అనేసి అక్కడ తీసుకెళ్లేసరికి ఆయన ఏం ఇంజక్షన్ ఇచ్చాడో తెలియదు కానీ మొత్తాన్ని వికటించి ఇంకా నేను కోమలకి పోయా అతడు చెప్పిండు ఇంకా అబ్బాయి చనిపోయినాన్ని తీర్మానం చేసి అప్పటికే ఉన్న అవస్థ అప్పటికే విరక్తి వచ్చేసింది ఇంకా మా ఎందుకంటే దేవుని గురించినా తెలియదు ఆ ప్రేమ మా అమ్మ ప్రేమించినంత మా నాన్న ప్రేమించలేక అయితే తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైంది లేదు నా కొడుకు నేను బ్రతికించుకుంటాను మా అక్క దారికి పట్నం తీసుకెళ్తా లేదు అనేసి అదే జీపు మా మాట్లాడి మరి ఊరికి తీసుకెళ్తూ ఇక ఊరికి తీసుకెళ్దాం నేను అనేసి ఆయన తీర్మానం చేసుకుంటూ కానీ మా అమ్మ లేదు ఒక్కసారి నేను పట్నం తీసుకెళ్తా మా అక్క దారికి వెళ్దాము నా కొడుకు బ్రతికే ఉంటాడు నేను బ్రతికించుకుంటా అనేసి అదే జీపులో వేసుకొని ఆమె తన మా నా ఆమె వల్ల నన్ను పెట్టుకున్నాడు మా నాన్న డ్రైవర్ ముందు కూర్చున్నాడు అలా భువనగిరి ప్రాంతం నుంచి ఇక అక్కడి నుంచి ఆమె మరి ఏసఐకు మొర పెట్టడం ప్రార్థిస్తూ వేదనతో ఇక దేవుని ఏసయ్యాడు బ్రతుకుతే నీకు నాయన ఒక్కసారి కరుణించి కరుణించున ఏసా ఇవి బ్రతికితే నీకు అలా ప్రార్థన చేస్తూ చేస్తూ ఎందుకంటే మా అమ్మ మా పెద్దమ్మ చెప్పి కొన్ని మాటలతో విశ్వాసం పొందుతుంది అలా ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ దాదాపు ఉప్పల్ ప్రాంతం వచ్చేసరికి అంటే మన భోనగిరి నుంచి దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ వచ్చేసరికి ఆమె ప్రార్థించి ప్రార్థించి అప్పటికీ డ్రైవర్ తీరుతున్నాడు అంటే ఏమి ఆమె పిచ్చామలేకి అడ్డం ముత్తుకుంటుంది అంటే మా నాయన నిస్సాత్తుగా ఆయన కూర్చోండు అలా మా ప్రార్థిస్తూ నేనేమో అసలు జీవో నేను మన్న పడక మీదే ఉన్నా అలాంటి పరిస్థితుల్లో మా ప్రార్థించి స్ట్రోదప్పి పడిపోయింది దీపావంకి ఒకసారికి అదే జీప్లో ఉన్నాడు ఆమె దర్శనం చూస్తుంది మా ఆ దర్శనంలో ఏసేయమరే ఆయన దర్శనమిచ్చి ఆయన రెండు రక్తపు చుక్కలు నా రెండు కంటిలో వేసినప్పుడు నేను వెంపడే కల్లు తెరిచి అమ్మ నాకు బైబుల్ కవరని అడిగానంట హాలోయ మా చెప్పిన సాక్షి అమ్మ నేను బైబిల్ నా కొడుకు బ్రతికింది నాన్న నువ్వే బ్రతికించే వీడు నీకే సమర్పణ అట్లా సమర్పించుకుంది అప్పుడు దాదాపు నాకు ఏడు ఎనిమిది మధ్య వయసు తర్వాత అక్కడి నుంచి మరి మరి వెళ్తుండగా మా అన్న బాలరజన అనుకోకుండా మరి అదే జీపుకు బేగంపేట ప్రాంతానికి వచ్చేసరికి ఎదురు రావడం అలా వచ్చి చిన్న ఏంటంటే తమ్ముడి ఇలా తీసుకొచ్చిన బిడ్డ అనేసరికి ఇక్కడ పంజగుట్ట పంజగుట్ట అని నాకు ప్రేరేపణ వస్తుందని మామనడం అక్కడి నుంచి నిమ్స్ అరే పంజగుట్ట అంటే నిమ్స్ అని అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఈ అబ్బాయిని చెక్ చేయాలంటే అక్కడ చెక్ చేసి కొన్ని మందులు రాసి ఇవ్వడం అక్కడి నుంచి ఈ అబ్బాయిని త్రీ మంత్స్కి చెకప్ తీసుకురా అనేసి చెప్పడం అక్కడ నేను క్యూర్ అయిపోయాను త్రీ మంత్స్కి చెకప్ అంటే మరి ఊరి నుంచి దూరం అవుతుందని అంబేట్న ప్రాంతంలో ఇక్కడ గుర్సెలు ఇస్తున్నాం ఐదు కోటి అట్లా మా పెద్ద కోళ్ళు మమ్మల్ని వచ్చి ఒక గుర్సెలు వేసుకొని ఇక్కడ ఉండి మరి ఇక్కడి నుంచి చెకప్ అని అలా మూడు నెలలు తర్వాత ఆరు నెలలకు వస్తారు సంవత్సరం అట్లా అట్లా నేను మంచిగా ఇదే నాగారం స్కూల్లో సిక్స్త్ క్లాస్లో నేను జాయిన్ అయిపోయా నేను తర్వాత వచ్చిన అక్కడ చదివి మళ్ళీ ఇక్కడ నుంచి ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయిపోయినాను తర్వాత ఇక్కడ నేను మంచిగా అయిపోయా ఎ ప్యూర్ అయిపోయినా మా అమ్మ నాయన ఊర్లో ఉన్నారు మా పెద్ద దగ్గర పెట్టారు ఇక దగ్గర నేను మంచి జరిగి ఇక నేను ఒక అయిపోయింది ఇంటర్ అయిపోయింది ఇక మనకు అన్ని అన్ని అలవాట్లు దేవుడు లేదు మర్చిపోయాను అంటే వాస్తవానికి మా అమ్మ అప్పుడప్పుడు చెప్పేది బిడ్డ నువ్వు దేం నువ్వు చర్చికి వెళ్ళి అప్పుడప్పుడు అంటే నేను నమ్మలే అయితే నన్ను బట్టి మా అమ్మ మంచిగా ప్రార్థన పొరాలిగా మంచిగా మా ఊర్లో మా అమ్మ ప్రార్థన చేస్తే దయ్యాలు పోయాయి అయితే ఈ రోజు మా రెండు అక్క దగ్గరికి వచ్చి పడిపోయింది కాలు ఇరిపోయింది కాళీ ఇరిపోయినప్పుడు నువ్వు భాగ్యమ్మ బాగా ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని రక్షించుకుంటున్నావు కదా నువ్వు దయ్యాలు వెళ్ళగొడుతున్నావుగా నీ కాలు ఇరవొట్టిన చూడగా అనేసి అనేసి అన్న మా అమ్మ లైవ్ దర్శనాలు ఇలా చాలా చూసే అలా దేవుని కృపాను బట్టి మా అమ్మ విశ్వాసంలో పెరగడం అలా మెల్లమెల్లగా మా తర్వాత నేను నేను తర్వాత మమ్మల్ని బట్టి మా నాన్న కూడా రక్షించబడ్డారు ఇక విగ్రహ అనేది లేకుండా అలా తర్వాత నేను ఇక్కడ పెరుగుతున్నా పెరిగి మరి ఒక వ్యక్తి దగ్గర నేను చేయగలవడం ఆ వ్యక్తి దగ్గర అక్కడ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మరి నాకు లేని అలవాట్లు అన్నీ లేవు అన్ని అలవాట్లు వచ్చింది త్రాగుడు వచ్చింది ఫ్రెండ్స్తో షికారులు ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంది దాదాపు ఒక పది మంది యూత్ మరి అలా మెయింటైన్ చేస్తూ మరి పొలిటికల్గా అన్ని రకాలుగా మరి తిరుగుతూ మరి భయంకరమైన జీవితం జీవిస్తున్న వేళ మరి అలాంటి పరిస్థితిలో మరి దేవుడు లేడు మరి నేను మా అమ్మ మార్లు బిడ్డ ఇలా రక్షించబడ్డావు దేవుని చేర్చుకెళ్ళంటే నేను నాకు చెప్పకమ్మా నేను ఒక్కడనే ఉన్నాను నువ్వు సమర్పించుకుంటే ఐదుగుట్ల అక్కడ అన్నను సమర్పించుకునేది నన్ను ఎవరు సమర్పించుకోమననేసి నేను మా తిరుగుబాటు చేసేది మా మాట లక్ష్య పెట్టలేదు అలాంటి పరిస్థితుల్లో మరి నా జీవితము మరి చాలా లోకరీతి అయితే నేను అంత ఉన్నతంగా ఉన్నాను అనుకుంటున్నాను మరి ఒక మంచిగా కారు మరి డ్రెస్సులు వాహనాలను ఈ మరి లోకరీతి అన్ని విషయాలే నాకు చాలా వెసులుబాటు వచ్చింది ఒక మంచి సుఖవంతమైన జీవితానికి అలవాటుకుంటాను మంచిగా ప్రజలు ఒక పేరు వచ్చింది యూత్ ప్రెసిడెంట్ అని మా డబ్బు డబ్బు ఉన్నది స్నేహితులు ఉన్నారు వాహనంలో అన్ని రీతి నేను మంచిగా ఉంది నా జీవితం సాఫీగా నేను ఇంకా మళ్ళీ ఇంకా దీన్ని నేను వృద్ధిలోకి వస్తా కోడ్లు సంపాదిస్తానని ఆలోచనలో ఉన్నా కానీ దేవుని గురించిన జ్ఞానం లేదు ఆలోచించి అలాంటి పరిస్థితుల్లో మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఒక చేయని నేరం ఒప్పబోదాను కొన్ని లక్షలను నేను కొన్ని విషయంలో లక్షల విషయంలో నేను అంటే నేను మేనేజర్ ఒక సైట్కి ఆ విషయంలో మరి ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన మీద నా మీద నేపశారు అతన్ని తీసుకొని నేను సిగ్నేచర్ చేసినందుకు నా మీద నా నేరం మోపడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో మరి నేను చాలా కృంగిపోయి ఎవరు చెప్పుకోలేని పరిస్థితి త్రాగుడుకు అలవాటు అయిపోయినాయి ఇంకా మానసికంగా కృంగిపోయినాయి ఎందుకంటే నమ్మిన వ్యక్తి దగ్గరనే ఇలా నాకు మోసమైంది ఎవరు గుర్తించగలరనేసి చాలా కృంగిపోయిన ఒకనొక స్థితికి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నాం అనిపించే స్థాయికి ఎందుకంటే రెండు రోజులు ముందుకు మంచిగా ఉన్న జీవితం ఒకటేసారి తిరుగుబడిపోయింది అసలు ఆలోచన అతని పడుతుందని కూడా నేను కూడా ఉంచలే ఎందుకంటే నమ్మిన మంచి ఇంత మనం నమ్మిన వ్యక్తి ఇలా నా మీద నేర్చినట్టు ఎవరు గుర్తిస్తారు అనేసి చాలా బాధపడిపోయి కుంగిపోతూ మన త్రాగుడు ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోతుంది మానసికంగా చాలా కృంగిపోయినా సినిమలకి వెళ్ళి రెండు గంటలు అక్కడ కూర్చున్నా మళ్ళీ వస్తే చాలా మానసిక ఒత్తిడి ఆ మెంటల్ టెన్షన్ అసలు ఎంత భయంకర నువ్వు ఎందుకు బ్రతుకుతున్నా చనిపోవని ఎవరో ప్రేరేపిస్తున్నాడు ఆత్మహత్య చేసుకున్నామనే పరిస్థితులు దాకా వెళ్ళిపోయింది ఇంకప్పుడు అలాంటి పరిస్థితుల్లో కనీసం నా జీవితం ఎలాగో కనీస వివాహం చేసుకుంటున్నా కుదుట పడుతుంది మా తల్లిదండ్రులు చెప్పడం అట్లా దేవుని కృపను బట్టి మాకు వచ్చటి క్రైస్తవ కుటుంబం నుంచే మా భార్యని చేసుకోవడం జరిగింది సరే ఆరు నెలలు అలా గడిచిపోయింది మా భార్య చెప్పిన నాకు అన్ని నన్ను త్రాగుడు నాన్న అలవాట్లున్నాయి నేను అనేసి ముందు చెప్పిన పాపం దేవుని ఎందుకు మంచి భయభక్తులు నన్ను ఏం ఒత్తిడియాలి ఎప్పుడు త్రాగుడు వచ్చి నాకు ఫ్రై ఆట ఫ్రై తీసుకువచ్చేది అలాంటి పరిస్థితికి వచ్చేసి అయితే ఇలా జరిగిపోతుంది కానీ మానసికంగా అయితే ఎవరు ఎక్కువ లేకపోతున్నా దిన దినం ఇంకా క్రింగిపోతున్నా త్రా కూడా ఎక్కువైపోతూ ఉంది మ్యారేజ్ అయితే జరిగింది అలా సిక్స్ మంత్స్ గడిచినాక ఒక రాత్రి నేను పడుకున్నా వేకో జామున ఒక కల ఆ కళలో కొన్ని ఇవిల్ స్పిరిట్ లాగా నా వింపడబడుతున్నాయి పరిగెత్తు నేను పరిగెత్తుతున్నా అవి నా ఇంపడి పరిగెత్తుకుంటూ వస్తూ అయితే ఒక హాల్ ఉంది హాల్లో కొంతమంది పబ్లిక్ ఉన్నారు అరే పబ్లిక్ దగ్గరికి వెళ్తే వీరు నన్ను కాపాడుతుండొచ్చులా నేను పరిగెత్తి వాళ్ళ దగ్గర పోయి కాకుండా ఆ వీల్ హాల్ లోపలికి ఎంట్రీలోకి రాపోతుంది నేనేమో ద్వారంలో లోపల నిలబడి అవి బయట ఉండి బ్రతిమాల మమ్మల్ని ఏం చేయదు మమ్మల్ని ఏం చేయదు అని అప్పుడు నేను చేతులు ఎత్తి గొప్ప దేవుడాన్ని ప్రకటిస్తున్నాను హాల్ ఎలయ్య గొప్ప దేవుడాన్ని ప్రకటిస్తున్నా ఆ మెలకు వచ్చేసింది ఆశ్చర్యమైన అని నేను చర్చికి వెళ్ళిన నేను టెంపుల్ చదివా నేను ప్రార్థన కూడా కనీసం నేను ఏసే గురించి చెప్పడం అని ఆలోచిస్తే మా చెప్పిన సాక్ష్యం అంతా గుర్తొస్తుంది నేను నిన్ను ఎట్లా బ్రతికినో నా పరిస్థితి ఏందో ఇది మా అమ్మ చెప్పిన సాక్ష్యం అంటే చిన్నతనం గుర్తొచ్చి అప్పుడు సమయం చూసిన మూడవుతుంది ఎందుకో ఒక్కసారి బైబుల్ చదవాలని ఆశపెట్టింది మెల్ల లైట్ వేసి మరి బైబుల్ ఎలా ఓపెన్ చేస్తే ఎస్ఏ నలభై రెండు ద్వారా దేవుడు మాట్లాడుతుండే ఆయన సూటి ఒకటే వాక్యము ఇదిగో నేనాదుకును నా సేవ కూడా నీ అందున నీ ప్రాణం నాకు ప్రియమైనదని అనేసరికి ఆ మాటలు మూడు మాటలు నా హృదయాన్ని తట్టి అప్పుడు నా యొక్క నా ఎదుట కనిపిస్తుంది దివాణ్ ఎందుకోసం అను బ్రతికించుకుంది నా తల్లి ఒడిలోను నన్ను బ్రతికించి నీకోసం మానేసి ఆ యొక్క దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా పాపాలన్నీ గుర్తొస్తే నేను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని అవన్నీ పశ్చాత్తపడడం మొదలుపెట్టాను ఆ మూడు గంటల రాత్రి మరి ప్రార్థిస్తూ భార్య పడుకుని నేను మరి ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మరి క్షమాపణ కోరి ప్రభు నన్ను బ్రతికించుకు నీ కొరకేనైనా నీ కోసం నమ్మకంగా బ్రతుకుతాను నువ్వు నాకున్నావు అనే ఒక ఆశ ఆ గొప్ప వెలుగు నా హృదయం నుంచి నాకు ఇక మానసిక టెన్షన్ నుంచి నేను ఆ రోజు విడిపించగలను తెల్లారండి మా భార్యని అడిగాను మరి ఇలా దేవుని దర్శనం బట్టి నేను దేవుని చర్చికి వెళ్ళాలి అనుకున్న ఎక్కడెళ్ళాలంటే ప్రవీణ్ బ్రదర్ ఇక్కడ మన సికింద్రాబాద్ బెల్లంపల్లి ప్రవీణ్ అనే చర్చ్ ఉంటుంది అక్కడ వెళ్ళాలనేసి మా భార్య చెప్పడం అలా నేను మరి దేవుని సన్నిధికి అక్కడ వెళ్ళడం అలా అలా నేను బైబుల్ చదవాలి ఎందుకంటే ఇక స్నేహితుల సావాసం విడిచిపెట్టా ఫస్ట్ రెండు రోజులు వెళ్ళి కూర్చున్న వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళు డ్రింక్ అంటే నేను వద్దు నేను దేవుని నమ్ముకున్నా అని చెప్పా లేదు త్రాగు మాకు లేడా దేవుడు అని హేళన చేశారు ఒకటో రోజు చేశారు నేను దాగా రెండో రోజు చూడాలని మూడో రోజు నుంచి ఆ కట్ చేసుకున్నాను నా నాకు దేవుడు కావాలి నాకు ఎందుకంటే నన్ను దేవుడు బ్రతికించుకున్నాడు నాకు అది బొమ్మ చెప్పిన సాక్ష్యం ఇక ఆ వాక్యం కూడా సరిచూడనిపించి ఇంకా నేను బైబుల్ బాగా మరి నేరని మీట్ మంచి క్రిస్టియన్ బుక్ అవుతు దంచుకొని సాక్షులు తెచ్చుకొని చదవడం ఇంకా దేవుణ్లో చాలా ఆసక్తి వచ్చింది బైబుల్ చదవడం అలా చర్చ్ వెళ్ళడం ఎక్కడ మీటింగ్స్ అయితే బండ్ వేసుకొని వెళ్ళి ఆ మీటింగ్స్లో వాళ్ళకు కొన్ని రోజులు మరి గడిచినాక త్రీ ఫోర్ మంత్స్ అయినా ఆ దేవుని కృపణ బట్టి అయితే వాస్తవానికి అప్పటికి మా మీద కేసులు బుక్ అయినాయి నా మీద అతని మీద మరి కేసులు బుక్ అయినాయి వారు మరి ఎవరైతే నేరం మోపాలని చూస్తారో వాళ్ళు ఒప్పుడు వరకు మేమైతే ఉన్నాం నాకు బెయిల్ వచ్చింది ఆ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మరి ఆ కాంప్రమైజ్ అయిపోయి నష్టపరిహారము అతనికి ఇచ్చేసాను అతను దేవుని కృపంలో ఆ కేసు నుంచి బయటకు వచ్చేసాము అంతా కొట్టివేయబడ ఈ అనుకుని ఏ మనుషుల దగ్గర చేయదు చేస్తే ప్రభావ నీకు మాత్రమే దాచుడు మనుషులు నమ్ముకుంటే రాజులు నమ్ముకుంటే వెడదము దేవ నిన్నే నమ్ముకుంటా అలా దేవుని కృపను నమ్ముకొని మరి ఆ తర్వాత నాకు కుమారుడు కలిగిండు అలా తర్వాత మరి నేను జీరో స్టేజ్కి వచ్చింది అంటే వాస్తవానికి నేను రక్షించబడి సెవెన్ ఇయర్స్ ఇప్పటి నుంచి బ్యాక్ వెళ్తే అయితే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళేసరికి అక్కడ వన్ ఇయర్ దాటిపోయింది ఉన్న డబ్బులు అన్నీ రెండు నెలలు వచ్చేసరికి నా పరిస్థితి ఎంత ధనము చూసినా ఎన్ని లక్షలు చూసినా మంచెయింటైన్ చేసినా అన్ని చేసిన చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే పెట్రోల్కి డబ్బులు ఎవరిని అడగలేని పరిస్థితి మా పాల ప్యాకెట్ ఉందామంటే కదా లేదు ఉద్దరు భయం అలాంటి పరిస్థితుల్లో మా తరు వాళ్ళు కొంచెం ఏదో మరి సాయం నాకు తెలియకుండా మా భార్య తీసుకున్నది కాకుండా నా పరిస్థితి ఎవరు చెప్పుకోలేకపోతున్నా ఆఖరికి మా అమ్మ నాన్న కూడా మెల్లమెల్లగా అర్థమవుతుంది మరి నాన్న అరే నువ్వు అక్కడనే నువ్వు ఎందుకు బాగానే అంటే ఆ పరిస్థితి నాకు తెలుసారే అక్కడ నేను ఉండలేని పరిస్థితి కానీ అలాగే మరి దేవుని కృపణ బట్టి రెండేళ్ళు అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ వచ్చినప్పుడు ప్రభా నేను ఎలా బ్రతకాలని అయినా మరి నేను నమ్ముకొని ఉన్నా మరి అక్కడంటే అక్కడ సంపాదించింది పోయింది ఇప్పుడు నాకు కొత్త ద్వారం ఏదైనా తిరుగు మరి దేవుని నేను ఏం నేను దేవుని స్థుతించాలంటే నేను బండి వేసుకుని ఇదంతా తిరుగుతుంటా అది ఎంతో నాకు ఇప్పటికి కూడా సంతోషం ఇప్పుడు దేవుడు స్థుతించాలనుకో నేను కార్ వేసుకొని ఇలా అని ఇలా స్టార్ట్ చేస్తే ఎక్కడైనా స్థుతించుకొని ఎక్కడైనా నాకు స్థుతించుకున్నా ఇంట్లో చేసుకుంటాం వాహనంలో అట్లా అట్లా నాకు దేవుడు ఇచ్చినప్పుడు అట్లా స్థుతించుకుంటూ రోజు వచ్చినప్పుడు మరి అబ్రాహ్మ జీవిత చరిత్ర దేవుడు జ్ఞాపకం చేసింది బైబుల్ చదవడం వాక్యమే నన్ను బలపరుస్తుంది మరి అబ్రహము సుధామకుమార్ రోజులకు సాయం చేసినప్పుడు వారు మా ప్రజలు మాకు అబ్రాహమా నీకు వెండి కావాలా బంగారం కావాలా తీసుకెళ్ళాలన్నప్పుడు అతడు ఒకటే మాట అంటాడు పిలిచి నన్ను ఆ దేవుడే దీవించాలి కానీ నీ వెండ బంగారం నాకు కొద్దా అనేసి తూసి వేస్తాడు నిజంగా అందుకేనే కాబోలు ప్రభావం నన్ను ప్రత్యేకంగా దీవించాలనే అక్కడి నుంచి వచ్చిందంతా జీరో అయ్యింది ఇప్పుడు నన్ను క్రొత్తగా నువ్వు దీవించే మొదలు పెట్టవేమనేసింది ఈ వాక్యం ద్వారా నన్ను బలపరచని అని ఆ వాక్యం ద్వారా బలపరచబడ్డప్పుడు తర్వాత ఒక స్నేహితుడు మరి క్రైస్తవుడే ఇదే దమ్మగుడ ప్రాంతంలో మరి ఒక ఇట్లా అమ్మి బయట రియల్ ఎస్టేట్ అక్కడ చేసా బయట తెలియదు సరే వెళ్ళి ఆ ఇల్లు చూడడము మరి అదొక రేట్ మాట్లాడడం అనుకోకుండా రెండో రోజుకే కొనే వ్యక్తి కూడా ఇట్లా మామూలుగా బటల్ షాప్కి వెళ్తే అక్కడ మీరు ఏం చేస్తారు సార్ అంటే రియల్ ఎస్టేట్ అన్నాను అరే మాకు ఇల్లు కావాలంటే మరి ఉంది బ్రదర్ అన్నారు ఆయన నైట్ నైట్ వచ్చి చూడడం తెల్లారడ్వాన్స్ ఇచ్చేసి అలా ఫస్ట్ అలా మరి కమిషన్ వాళ్ళు విలీయడం అలా మెల్లమెల్ల దేవుడు స్టెప్ స్టెప్ మరి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చి దేవుని కృపను బట్టి మరి ఈ రోజు దేవుని కృపను బట్టి సమృద్ధి వ్యాపారం దృశ్యాన్ని ఎలాంటిది అంటే ఒకప్పుడు నేను వాళ్ళు వీళ్ళు ఇల్లు అనిపించేది నేను అడిగాను ప్రభా ఎంతకాలం నేనే సొంతంగా ఫ్లాట్లు కొని నేను మరి దేవుడు ఆకృప కూడా సొంతంగా ఫ్లాట్లు కొని నేనే అగ్రిమెంట్లో తీసుకొచ్చే స్టేజ్ ఈరోజు దాదాపు మరి మంచిగా సొంతంగా ఇల్లు మరి అలాంటి అప్పు లేకుండా దాదాపు ఒక లక్షల ఇల్లు మరి నా సహోదరుతో మరి నేను అది చేసుకొని అది అప్పు లేకుండా నేను తీసుకుని భాగ్యం నుంచి సొంతంగా మళ్ళీ కోల్పోయిన వానం కొనుక్కొని గోల్ అన్ని రీతి మళ్ళీ ఫ్లాట్లు కొన్ని అంత వచ్చింది అయితే ఇలా వచ్చినాక నేను ప్రభు కొరకు నేను ఏం చేయలేకపోతున్నా ప్రభు నన్ను ఎంతో దీవించాం ఒకప్పుడు నా పరిస్థితి పాల ప్యాకుడు లేదు ఈ రోజు మాత్రం లక్షలు గుమ్మరించాం మరి నేను ఇంకా ఏం చేయలేదు ప్రభు అంటే ఒక రోజు సాయంకాలం అదే మంచిగా పైన ఒక ఫ్లోర్ వేసా ఫాల్సింగ్ అంతా సోఫలు అంతా ఉంది ఆగి కూర్చొని చూస్తా ఉన్నా అంటే ప్రభు అన్నాడు ఒక ప్రేరేపణించి నువ్వెందుకు నా పరిచయం ఎందుకంటే నేను అందులో ఎక్కువ నా ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్లో నేను త్రాగూడు సినిమల్ అనేది ఇంకా ఎప్పుడైతే ఒక్క రాత్రి నిర్ణయం చేసుకున్నాను ఆ డెసిడే నుంచే మొత్తం టోటల్ ట్రాన్స్ఫర్ అయితే అన్యులు అయినా కానీ మాకు రాకూడలేదు నా వ్యాపారం ఏది చూసుకోవడము దేవుని బిడ్డను బట్టి దేని క్రైస్తవులే పరిచయం అలా అలా దేవుడు దీవించబడ్డ అయితే అన్యులు కనుక వాళ్ళ స్టేటస్ చూస్తూ ఉంటే ఎప్పుడు అన్ని సంబంధమైన విగ్రహాలకు సంబంధమైన ఫోటోస్ వాళ్ళు నిజంగా ఏం భక్తి లేకున్నా మాత్రం సోమవారం వచ్చిందాక ఫోటో గురువారం వచ్చిందంటే కూడా పెడతారు అరే వీలు పెడుతున్నప్పుడు నువ్వెందుకు పెట్టవాని అన్నాడు ఆ బా ప్రభా ఎందుకు ఏదు ఈ వాట్సాప్లో నేను ఈ పంచి దేవుని వాక్యం పెడతాను ఎందుకంటే నేను సూటి పంపిస్తే వాళ్ళు వినలేరు వాళ్ళు ఎందుకంటే ఇష్టపడరు కనుక నేను ఈ స్టేటస్లో నా వాక్యం అంటే ఒక కరపత్రిక పాల్చొని ఒక ఒక సండే స్కూల్ పాప మరి పత్రిక ఇచ్చి మార్చబడినట్లు సాక్ష్యమే అందుకే ఎన్నో కరపత్రికలు ఇలా వంచి దైవజనులుగా అయిన వారు ఉన్నారు సరే నేటి కాలంలో ఇదే ఒక నా కరపత్రిక నేను స్టేటస్లో వాక్యం పడితే ఎంతమందికి చూస్తారో నేను ఇండైరెక్ట్ వాళ్ళకు ప్రతిరోజు సువార్త చేస్తున్నానే ఒక తలంపు నువ్వు చేస్తున్నట్లే అన్నాడు అలా దేవుని కృపణ బట్టి మరి ఆ రోజు నుంచి తీర్మానం చేసుకుని మన నాన్న చనిపోయిన ఒక రోజు అనుకో ఆగిపోయింది స్టేటస్ పెట్టలేకపోయినా మిగతా ప్రతిరోజు కొంచెం ఆలస్యవటన మరి ప్రార్థించి మరి దేవుడు ఏ భాగ్యమైతే ఇస్తాడో దానికి కొంచెం వాక్యము జితపరిచి దాని కంక్లూజన్ కొంచెం వాక్యం పెట్టి ఆ రోజు నుంచి మరి నేను స్టేటస్లో వాక్యం పెట్టడం మరి కొంతమంది క్రైస్తవులకు నేను ఆ అలా మరి ఎప్పుడైతే చేస్తున్నా ఇంకా దేవునికి ఒక సావాసం దేవుణ్ణి ఎదగడం ఇంకో వ్యాపారం కూడా అభివృద్ధి సమృద్ధిగా చూస్తున్నాను మరి దేవుని కృపను బట్టి మరి ముందుకు సాగుతున్నా అయితే ఇప్పుడు లాస్ట్ గత దాదాపు రెండు నెలల నుంచి మా నాన్న చనిపోయి నెల అంత ముందు నుంచి నువ్వు సిద్ధపడి ఉండి బిడ్డానికి సమయం వచ్చిందనేసి మా దేవుడు వాక్యంలో కళలు అనేక దర్శనాలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు నా వ్యాపారం ముందుండే సేవ ఎన్నుక ఉండదు కానీ ఈరోజు నా దేవుని సేవ ముందు వేసుకున్నది నాకు ఎందుకంటే బాధ్యతగా రక్షించబడిన నేనే ప్రకటించబోతే క్రొత్త వచ్చినట్టు అనే ఇంత సాక్ష్యం ఇచ్చిన ప్రభా నేను అసలు మరణించిన ఎన్ని మరణ పడక మీదంటే పుట్ట ఒకసారి మా ఆ కడుపును గర్భఫలం తీసేయాలని వెళ్ళింది రెండోసారి పుట్టిన తర్వాత ఈ అనారోగ్యంతో ఆ మరణ పడక నుంచి దేవుడు మరలా జీవనిచ్చా మూడోసారి మా పక్కనే మా ఇంటి పక్క నుంచి పదార్థ కాలువతుంది మూసి అప్పుడు మంచి నేను ఒక రోజు అలా పడిపోయినా నేను ఎలా ఒడ్డు మీద ఉన్నది వచ్చేసరికి ఆ ఇసుకలో పడుకోను లేచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి అది నాలుగోది భయంకరంగా మరి ఒక స్నేహితుడు ఒక ఫంక్షన్కి తీసుకుండి విగ్రహ సంబంధమని నేను అప్పటికి నాలో ఎందుకు నేను నమ్మలే కానీ నాలో హృదయం భయం వస్తుంది అదే రాకూడని తిరుగు ప్రయాణం వస్తున్నప్పుడు ఆటోలో మరి ముందు కూర్చున్న వ్యక్తులకు చాలా భయంకర ఆటో యాక్సిడెంట్ అయింది ఆల్మోస్ట్ నేనే అయిటూ ఉంటా ఒక్క దెబ్బ కూడా తల ఎగిరిపోయింది చేతులు ఇరిపోయినాయి నడుములు ఇరిగిపోయినాయి అలాంటి భయంకరమైన యాక్సిడెంట్స్ దేవుడు తప్పించింది ఇంకోసారి మరి శాంతిప్రేట్ నుంచి వస్తున్నప్పుడు బాగా దాగి వస్తున్నాయి ఎలా వచ్చినా ఇంటికి తెలియదు మేల్కి ఇంట్లో అసలు నాకు ఆ రోజు రాజీవ్ రాజారాబు రెడ్డిగా వచ్చిన బస్సులు లారీలు ఎదురు ఇలాంటి భయంకరమ ఇంకోసారి కరెంట్ షాక్ ఆ కరెంట్ షాక్ పట్టుకున్న అయిపోయింది కానీ నేను ఆలోచిస్తున్నాను చిన్నప్పుడు ఇదాన్ని అంటే ఏల్చినాయి అంటే ఇన్ని అపాయి నుంచి అనిపించిన బాబు నేను నీ కొరకు బ్రతికించాను కనుక నాయన ఇది వ్యాపారం కదా ముఖ్యం నీ సేవ ముఖ్యం అనేసి మరి నేను సిద్ధపడుతూ ఉన్నా దేవుని కృపను బట్టి మరి పాస్టర్ ఉనయత్సీమ గారు నాకెంతో మరి ఈ విషయంలో ఎంతో ప్రోత్సాహకరంగా ఇద్దరం కలిసి చాలా షేర్ చేసుకుంటాం నా కళలు దర్శనాలు మరి వాక్యము సంతోషం వచ్చిందంటే ఫస్ట్ సాగిపో అలా సార్ సహవాసం మరి సార్ వాళ్ళ సహవాసం వల్ల మరి దేవుని కృపను బట్టి ఇలా ఉన్నా మరియు మా ఊరు మా నాన్న చనిపోయినప్పుడు నెల క్రితం వెళ్ళినప్పుడు మరి అక్కడ పరిస్థితులు చూస్తే అసలు చర్చి ఇరవై ఐదేళ్ళ క్రితం ఒక పది పదిహేను మంది కూడా పట్టుమని రారు అసలు పిల్లలు త్రాగుడు చాలా ఇంకా విభిచారం అసలు చుట్టుపక్కల ఊర్లో అయితే చర్చిలు కూడా పెట్టలేదు అసలు మీటింగ్ పెడితే కూడా తిరుగుబాటు నేను అనుకున్న ప్రభావి ఎక్కడనే ఎందుకున్న ఆయన ఇక్కడనే ఎందుకంటే నేను రచింది ఏ కల అయితే చూపించు నా కళలో నా ఇంపడ స్పిరిట్ లాగా మా ఊరిలో ఒకటి అంబేద్కర్ నగర్ ప్రాంతంలోన్నో ఒలి ఇలా మా ఊరిలో ఒకరోజు మళ్ళీ ఇంకో కళలు ఏందంటే నేను ఆ ఊరిలో దయ్యాలన్నీ వెళ్ళగడి తెలగొడితే అలిసిపోయి మా ఇంటికాడ కూర్చున్నాను నేను అంటున్నా ప్రభావి ఎవరు లేరా నాయన వీరి గురించి ప్రార్థించేటోలా అనేసి వాళ్ళన్నీ విల్స్ప్రిట్ అని మళ్ళీ రెండోది ఇంకోసారి మూడోది నా మీద కూర్చుంటే అందరు నా చుట్టుపోగల నేను ప్రార్థిస్తూ ఉంటాను వేవ్స్ లాగా మొత్తం వస్తావును ఇలా మనం రీసెంట్గా నాలుగు రోజుల క్రితము షేర్ చేసుకున్నాను ప్రజలకు వీళ్ళు వెళ్ళి నేను దేవుని యొక్క అస్తంలో తోటి ఆయన అభిషేకం ఉన్నది ఇంట్లో పోయి ప్రజలు ఇట్లా ముడుతుంటే స్వస్థత అవుతావు అని ఇన్ని దర్శనం దేవా నువ్వు ఈ స్థలము నేను ఎక్కడ ప్రభు అంటే నీ స్థలం సిద్ధపరుస్తున్నావు అది నీ ఊరే అన్నాడు ఆ ప్రాంతమే అన్నాడు కనుక నేను సిద్ధపడుతున్నా ప్రభు అయినా నేను పట్టణంలో మంచిగా స్థిరపడ్డాను ఇప్పుడు ఓలా ఊరికి కానీ నేను జస్ట్ ఇట్లా ఒక ఆలోచన వచ్చింది ప్రభు అన్నాడు నీ కోసం పరలోకం వీడి వచ్చిన నీకోసం ఇది వీడి గ్రామం పోలేవా అనేసి ఎందుకంటే మా ప్రాంతం ఇప్పుడు ఉల్లిగొండ నల్గొండ ఆ చుట్టుపక్కల ప్రాంతము మరి భయంకరమైన చీకటి శక్తుడు త్రావుడు వేపించారు ఎందుకంటే నేను గర్వించిన ఏ సేవ బలంగా చేయలేకపోతున్నారు అక్కడ మామ ఉల్లిగొండ ప్రాంతంలో మంచి సేవ చేసి అప్పుడు అలా చేస్తూ దేవుని ఇప్పుడు సిద్ధపడతా ఉన్నా దేవుడు చాలా దేవుని కృపణ బట్టయితే మరి ఊరి నుంచి వచ్చినాక మూడు దినాలు పోసండి ప్రార్థించామన్నప్పుడు ప్రార్థించి మరు మూడు దినము నైనా ఎవరైనా పౌలను అభిషేకించినట్లు నైనా నీ అస్తానిక్షేపణ కావాలి ఒక నీ దీనదాసం ద్వారా అన్నప్పుడు మా అమ్మ అనేక మరి అమ్మ త్రీ ఇయర్స్ బ్యాకేజ్ చనిపోయింది అమ్మ అనేక ఒకసారి కర్ణాపురం బాలయ్య దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకోబుడ్డాను దేవుకూర పని బట్ ఆ శనివారం మరి ఆ రోజు మరి ఆయన మరి తల్లి ఉపదేశం మరవ నాకు మూడు నెలల క్రితము మరి పాలే కలలో ఆ కళలో చూడడం ఆయన నన్ను హత్తుకొని అభిషేకించి ఈ పరిశుద్ధాత్ముడు ఇదిగో పరలోకం చేరు వరకు నేను విడిచుకోవడానికి కళల ద్వారా మాట్లాడడం అమ్మ ఇది దేవాని సంకల్పం అని ఆ మూడో దినం నుండి అక్కడ నుంచి మరి ఆ దేవత ప్రార్థన చేయించుకున్నా ఎప్పుడైతే అక్కడ నుంచి ప్రార్థన చేయించుకొని ఆయన హస్త నా మీద పడ్డదో ఇంకా ఆ రోజు నుంచి నాకు ఇంకా ప్రార్థన లేదు ఇప్పుడు అంటే అసలు కూర్చోబుద్ది కాదు ప్రార్థన చేయాలి వాక్యం చేయాలి ఏదైనా మెసేజ్ అని ఖాళీ అనే మాటనే ఉండదు ఇక వ్యాపారం అనో దాదాపు ఆరు నెలల నుంచి దాని జోలికి ఓట్లేదు ఎందుకంటే నీ సమయం అయితే ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇంకా సంపూర్ణంగా సిద్ధపరుస్తున్నానో ఒక గొప్ప ఆఫర్ వచ్చింది రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వెంచర్ చేశారు నువ్వే దీన్ని మేనేజ్మెంట్ తీసుకో సేల్ చేసి అమ్మబెట్టు కమిషన్ తీసుకున్నాను నేను ఆశ్చర్య నీ తండ్రి ఇది నీదేనా లేకపోతే బబులు ఆశీర్వాదం అని నేను మళ్ళీ అన్నప్పుడు కళ్ళలో ఉంది దేవా నువ్వు స్వస్థత గురించి ఎప్పుడు నా వ్యాపారం గురించి చూపించలే జస్ట్ శాంపుల్ పెట్టేది వ్యాపారంలో నువ్వు జీరో స్టేజ్ నుంచి దీవించా ఈ సేవలు కూడా మా మా భార్య కూడా చెప్పి మరి సిద్ధపడి ఉందామన్నప్పుడు మా భార్య కూడా మరి ఎలా బ్రతుకుతాం మనం వ్యాపారం చేయకుండా అంటే జీరో స్టేజ్ నుంచి ఇంతవరకు ఇచ్చింది ఏ పెట్టుబడి తల్లిదండ్రులే మేము ఎన్ని లక్షలు దేవుడే ఇచ్చింది మరి సేవలు ఆయన పని చేస్తాడు ఇంకేం ఖచ్చితంగా ఇస్తాడనేసి ఆమె కూడా ధైర్యం వహించి మరి ఒకరినొకరు ప్రోత్సాహపడు ఏదేమైనా దేవుని పనిచేయాలి అనేసి మరి ప్రతి వేకో జామున లేచి మరి ప్రార్థిస్తూ ఎక్కడా మరి మీటింగ్స్ అయినా కానీ మరి సార్తో వెళ్ళడం ఇంకేందంటే మరి ఊరిలో పరిచయం చేయాలి మరి దేవుని సేవ దేవునికి ఇష్టమైనది మాన అంటే ఆత్మల సంపాదన నా దేవుని సంతోషపెట్టే కార్యక్రమం నేను పది ఇళ్ళు కట్టుకున్న గొప్ప కాదు పది కాళ్ళు అన్న గొప్ప కాదు నా దేవుని పనే ముఖ్యము రేపు నేను పరలోకం చేరినప్పుడు బలానా మంచి దాసుడా దేవుని మెప్పు మాత్రం ఎందుకంటే నేను ఆయన పాత్రను ఆయన బ్రతికించుకున్న మనిషి అయినా కనుక నేను ఆయన కోసమే బ్రతకాలని తీర్మానం చేసుకున్న దేవుని గుడ్లరా ఇది నా సాక్ష్యం దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించింది